నిన్న నేను నిరంతరం ఏకరీతి కొన్ని గొప్ప తండ్రి మహాపరిశుద్ధి స్తోతాలు అర్పించుకున్న నా దేవా నా ప్రభావ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవ నిలబెట్టుకున్నారు ప్రభా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడినైనా నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు నీకెంతో వర్ణాలు ప్రవ్వ కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకుంటున్నాం అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయినా మా హృదయాలు మా జీతాలు సరిచేయండి మా పాపము క్షమించినైనా ఓ ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మీ కనికీరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటేనా నా దేవ నా ప్రభ అయినా మీకు సాయంకాల సమయంలో అయినా మీ వాక్యం మేము ధ్యానిస్తక మేము వచ్చిన ప్రభా మాతో మాట్లాడిన మమ్మల్ని బలపరచండి అభిషేకం పరలోక జ్ఞానం మాకు అనుగ్రించండి వాక్యంలో నేను సత్యాన్ని గ్రహించలాగిన మాత్మీయ నేతలు ఇప్పటి ప్రవ మీరు మాతో మాట్లాడిన మమ్మల్ని బలపరచండి ప్రవా మీరు అక్కడ సంబంధించిన ప్రతి సూచనలు ఈ చివరి అంచుకు మేము వచ్చేసినామైనా ప్రతి సూచన నెరవేరుతుంది కాబట్టి బహు జాగ్రత్తగా మేము మీ కొరకు పరిశుద్ధంగా యథార్థంగా జీవించలాగిన మరి విశేషంగా ప్రభా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా మేము ప్రకటించలే ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షలు పెట్టుకోమని నా దేవ నా ప్రభా రానిపే త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేండి ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించాయన పరిశుధాత్మ దేవ మీ సహాయం దయచేసి వాక్యందరమాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రాధాన్ తండ్రి ఫైజ్ సార్ మనం పాట పాడుకోవని పర యోగ్యుడా డా నిత్యముస్తుదను ఈమెను మరువకనే ఎల్ స్ పాడెదను ఆ రా మరువకనే పాడేదను మీదను ఆరాధనా ఆరాధనాధనా మేలులకై ఆరాధనా ఈ దీవెనకై ఆరాధనా ఈ మేలుల కై ఆరాధనా ఈ దీవెనకై ఆరాధనా ఆరాధనా పాడీవే మితులు చా చాపి, నీ కాపాడు నీ నీ కౌల పాడ నిే మనీ జిని కరుణక నాపున నిే మనీ జాలిని కరు నై నాపు హృదయము తన తింత ఆరాధనా నీ ప్రేమ కీ ఆధనా నీ జాలిక ఆరాధనా నీ ప్రేమ కై ఆరాధనా ఈ జాలిక ఆరా పరాధనా ఆరాధనా ఆదనా ఆరాధనా ఆరాధన కు యోగి నిత్యము స్కృతి నీ మేలు మరువకనే ఎల్లప్పుడూ స్తు పాడెదను ఆరాధనకు యోగ్యూడా నిత్యముస్తుతించెదను నీ మేలులను మరువకనే దారితన అనుభవించినావు చిన్న నిర్మలా పూర్ణాత్మ మనసుకు కొని ఆడను హెచ్చ పూర్ణాత్మ మనసు తోని ఆడను ఆ రాధనా ఆరాధనా ఆరాధనా నీకృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీకురకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా ఆరాధనా రాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధన కూ యోగ్యుడా నిత్యముస్తుతి నీ మేలులను మరో ఎల్లప్పుడు స్ ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్దను నేనే మరొకనే ఎల్లప్పుడు స్థుతిపాడెదను ఆరాధనాధనా ఆరా ని మేలు కీ ఆరాధనా ఈ వెనక ఆరాధనా ఈ మేలుల కై ఆరాధనా ఈ వెనక ఆరాధనా ఆరాధనా ప్రార్థించుకుందాం పరిశుద్ధుర దేవ సర్వమిక రఘు తండ్రి మీకు వదనాలనైనా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేసినందుకు మీకు ఈ సాయంత్రం సంగతి మరోసారి మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని యోగ్యతని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వన్నాలు ప్రభావ ఎంతో మంది పొందుకోలేకపోయిన స్థితిలో ఉంటుండగా నైనా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి తండ్రి మీ ఆకర్షించుకున్నందుకు మీకు ఎంతో వన్నాలు ప్రభావ మాలో ఎటువంటి గొప్పతనం లేదునైనా మీరు కేవలం నేను ఏ షావుని ద్వేషించి తిని యా కొబ్బుని ప్రేమించి తినని కాని ప్రభా ఏ నిర్మితమే అనేది మేము ప్రశ్నించాం కానీ మీరు ఇచ్చిన అవకాశాలన్నీ వాడుకోలేని స్థితిలో ఉంటుండగా ఏ షావు జీవితం క్రైస్తవ జీవితం ఒక పూటి కూటి వరకు తన జ్యేష్ఠత హక్కు నమ్ముకున్న ఏషావు వంటి భర్ష్టు మీలో ఉంటారేమో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూచుకున్న ప్రవ్వా ఆ వాక్యం విన్నప్పుడల్లా ఓ ప్రవ్వ మా ప్రాణం ఎక్కడో వెళ్లి బాధ భయం మమ్మల్ని వెంటాడుతుంది ఆయన కనికరించండి ఆయన మీ కనికరంలో మనం ప్రతిక్షణం జ్ఞాపకం చేసుకోమని ఓ ప్రభావ మీ యొక్క తిరుమల ముఖ్యంగా రక్షణ ప్రణాళికలో అనాద్య శల్కంపరి మళ్ళీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మేము ఎక్కడ తప్పిపోకుండా ప్రవ్వా ఈ లోకంలో కొట్టుకొని పోకుండా ప్రవ్వా సంపూర్ణంగా మీ తట్టు ఆశ్రయించి మీ చెలవచాటున మన భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను మీ చెందిన మురి వేసుకుని మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను మీరు చెప్పిన పనికి విధేక చూపించి ముందు పోలా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి మాట్లాడండి మీ నడిపింపు మాకు అవసరం మీ కనికరం మాకు అవసరం తండ్రి మీ కృప మాకు అవసరం అయినా దేనించో మేము సహాయపడండి నైనా వింటున్న వారిని ఆశ్రయించండి ప్రవ్వా వారి జీతాలలో ఆగిపోయిన మేల అన్నిటిని అనుగ్రహించమని ప్రతి డిలియన్ స్పిరిట్ ని గర్దిస్తుండగా ప్రవ్వాటన్నిటి తన మళ్ళీ గొప్ప పాత్రమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క విధాలా దయచేయండి తండ్రి ఎన్నో కాలంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తండ్రి ఆ యొక్క ఆశీర్వాదం వాళ్ళ జీతంలో ఆగిపోయిండగా వాటిని త్వరగా అనుగ్రించమని ప్రార్థిస్తున్నాం వారి జీతాలని సంతోషపరచమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రవ్వా మీ అందరూ మాకు సంతోషమైనా పరిశుధాత్మ ఎందు సంతోషం పరిశుధాత్మ ఎందలే సంతోషము మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ సాయంత్రం సమయంలో మా సాక్ష్యాన్ని కాపాడమని చివరి వరకు మా సాక్ష్యాన్ని మేము నిలబెట్టుకోవాలా అటువంటి పరిచర్యలో మనందరూ నడిపించమం ఏసు క్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలను మరి కొన్ని మనం ధ్యానించబోతున్నాం పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుట లేక పరిశుద్ధాత్మచే నడిపింపబడుట అన్న అంశం గురించి గతంలో అనేక పర్యాలు మనము అక్కడక్కడ ధ్యానించిన విధానంగా పరశుద్ధాత్మ ఎందుకు అవసరం అనేది ఎందుకంటే కొరితలు రాసిన రెండవ పత్రికలో మనం చూస్తా ఉన్నాము ఏసు ప్రభు పరశుద్ధాత్మ పరశుద్ధాత్మనే యేసు ప్రభు అని నేను చూపించిన మూడో అధ్యాయంలో కాబట్టి రవ్వే ఆత్మ అన్నప్పుడు ఆ రవ్వే అంటున్నాడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మీకు లాభం అంటున్నాడు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నీకు లాభం రావాల ఎట్లా వస్తుంది లాభము అంటే వేరొక ఆదరణ మీరు స్వీకరించినప్పుడే కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆన్ అనాది కాలం నుంచి దేవుణ్ణి ఈ లోకము ఈ లోకము అంటే మనుషులు దూతలు కూడా ధృనీకరించు రకరకాల జీవరాశులు ఆయన సృష్టిలో తృణీకరించినాయి అందులో మనిషి కూడా మనిషి తృణీకరించాలనుకున్నాడు దేవుడు కానీ మనిషి కూడా తృణీకరించండు సరే మనిషిని మోసగించిండు దుష్టుడు అవన్నీ మనకు తెలుసు కానీ దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించుకున్నాడంటే ఒక స్పెషల్ పవర్ మనిషికి అప్పగించండు ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆ పవర్ ఉంది ఆ స్వరూపమైంది ఆత్మ ఆయన ఆత్మని మనకు కాబట్టి ఆత్మ ద్వారా సమస్తం సాధ్యం మనకి ఆత్మనే తన కుమారుని ఆత్మ అనే శ్రీ దళితుల రాష్ట్రపత్రికల పౌలు అంటూ ఉంటాడు ఎక్కడ కూడా మనకి ఆ కన్ఫ్యూజన్ అంటూ ఉండదు అన్నట్టు పరిశుద్ధాత్మ లేకపోతే కార్యం జరగవు అనేక పర్యాలు నేను హెచ్చరిస్తూ ఉంటాను ఎందుకంటే స్కవయ్య కుమారులు ఏసునామం వాడినరు అయినా ఎందుకు జరగలేదు అంటే ఆ దయ్యము స్కవయ్య వీళ్ళు స్కేవయ్య కుమారులు అని తెలుసు స్కేవయ్య ఎవరు సమాజ మందిరపు అధికారి కదా లేక యాజ కూడా సమాజ మందిరపు అధికారి కుమారులు అయుండి కూడా వాళ్ళు వేసులోని గ్రహించలేకపోయినారు కానీ ఆయన నామంలో శిష్యులు పనులు చేస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారేం కూడా చేస్తామని అటెంప్ట్ చేసిండ్రు అదృష్ట ఆత్మ ఏం చేసింది వాళ్ళని లోపరుచుకున్నట్లు మనం చూస్తాం కదా ఎందుకు నోపరుచుకునేది అంటే చూడండి ఏసు క్రీస్తు ఈ రెండు పదాలు కలవకపోతే ఏం జరుగుతుంది అన్నర్థం యేసు అంటే రక్షకుడు అనామం దయ్యంలో కూడా గజగజ వణుకుతాయి వాక్యం కానీ ఆ పేరు తీసుకుంటున్నాయి అది కూడా నువ్వు ఏసు అంటే అది కూడా యేసు ఎన్నిసార్లు మానవ సేవా పరిచయా చూడలే ఆ నాకు ఏసు తెలుసు అదే క్రీస్తు అనే పదం వాడినప్పుడు ఏం జరుగుతుందంటే అభిషేకం అభిషిక్తుడు అనర్థం కాబట్టి క్రీస్తు అన్నప్పుడు అభిషేకింపబడ్డ రక్షకుడు రక్షించేవాడు అభిషేకించేవాడు అని కూడా అర్థం వస్తుంది కాబట్టి యేసు ఎప్పుడు క్రీస్తు అయిందో మనకు తెలుసు బాప్సం పొందినాకనే కదా మనం అందుకే అందరికి హెచ్చరిస్తా ఉంటాం బాప్తిజమం పొందినాక ప్రతి ఒక్కరు పరిశుధాత్మ కొరకు కనిపెట్టుకోవాలనే అక్కడనే మోసం జరుగుతా ఉంటారు చాలా మంది విషయాలలో బాప్తిజము ఒక ఆత్మీయ స్థితికి ఎదగడం రక్షింపబడడం ఇంకొక స్థితికి ఎదగడం ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ నువ్వు వచ్చినవు ఐగుప్తులో పసుక పండగా ఆచరించాంక అంటే నీ కొరకు పసుక పశువుగా ప్రభు మరణించిండం నేను గ్రహించినాక ఆయన శతక్నంలో పాల్పొందడం నేర్చుకున్నాక నువ్వేం చేయాలా ఎర్ర సముద్రం దాటాలా అంటే రక్షణ అనుభవంలోనికి వచ్చినవన్నట్టు పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితానికి వచ్చినవన్నట్టు అది ఉపమాన్ రీతిగా బాప్తిజం అనేది సాదృశ్యం అని పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దాని తర్వాత మీకు యవర్దనం నది కూడా అడ్డొస్తుంది నెక్స్ట్ లెవెల్ అది ఎర సముద్రం దాటి మళ్ళీ నది కూడా దాటాలి యువర్ధనది దాటాల్సి వచ్చింది యువర్ధన్ నది దాటడం అంటే ఏంటంటే బా నీటి బాప్తిజం తర్వాత పరిశుధాత్మ బాప్తిజం అనేది ఆత్మీయమైన సత్యం నువ్వు ఎవరిదన్నది దాటినాకనే వాగ్దన దేశంలో అడుగుబెట్టాలా అంటే నీ వాగ్దన దేశం ఏంది పర్లోకాన్ని పర్లోకానికి పోవాలంటే పరిశుద్ధాత్మలో అభిషేకం ప్రాముఖ్యం అందుకే మనం ఎన్నిసార్లు తీస్తుంటాం నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అని ఎన్ని ధ్యానిస్తాం నీటి మూలంగా జన్మిస్తే కేవలం వాడు పర్లోకాన్ని చూస్తాడు కానీ అందులో ప్రవేశించాలంటే ఆత్మ మూలంగా జన్మిస్తేనే కాని పర్లోక రాజ్యంలో ప్రవేశించలేడు అందుకు పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి అవసరం పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నేను ఈరోజు చూపించబడుతున్న కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలంటే ముఖ్యంగా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా సాధారణ నేను ఎప్పుడు సాక్ష్యాలు చెప్పను ఎందుకంటే ఇతరులు చెప్పుకుంటూ ఉండాలని ఆశన్నాను అదేందంటే సాక్ష్యము లాస్ట్ వీక్ అంత బాగానే ఉంది ఏ రోజు కూడా నా లైఫ్ లో అంత సిగ్గు నా లైఫ్ ఇన్ని సంవత్సరాలలో ఏ అంత సిక్కు కాలేదు కానీ ఫ్రైడే ఈవినింగ్ అనుకుంటారు నాకు ఫిఫ్టీన్త్ కాదు ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ నేను అనుకుంటాను అఫ్లీ అరౌండ్ సెవెన్ థర్టీ కి స్టార్ట్ అయింది ఫీవర్ నాలో ఇంకా నెక్స్ట్ డే ఫాస్టింగ్ ప్రేయర్ శనివారం ఒక చిక్క వాటర్ లేదు హై ఫీవర్ వచ్చేసింది త్రోట్ ఇన్ఫెక్షన్ ఇది అంతా వాసకంగా అంత లావు కావాల్సిపోయింది గొంతు ఇట్లా పట్టుకుంటే చేతికి గట్టిగా తగ్గుతుంది ఇంకా నోట్ల నుంచి స్వరం బంద్ అయిపోయింది పొద్దున నేనేమో నెక్స్ట్ డే ఆ కుటుంబానికి వాక్యం ప్రకటించాల ఫాస్టింగ్ ప్రార్థనలో కూర్చోవాల నా వల్ల అసలు ఒక్క క్షణం రావట్లేదు నోట్ల నుంచి మాట వస్తలేదు నిలబడానికి శక్తి లేదు అంత కంప్లీట్ వీక్ అయిపోయింది నా బాడీ పైగా ఫాస్టింగ్ ఇంకా ఫాస్టింగ్ అంటే మనం ఫాస్టింగ్ తెలుసు మనం నీళ్లు కూడా రాగం భయంకరంగా ఉంది నా పరిస్థితి ఆ రోజు కానీ ఇంక నేనన్నా నాతో పాటు బ్రదర్ రవి బ్రదర్ నువ్వు స్టార్ట్ చేసేసాయి వర్షిప్ నువ్వు నువ్వు స్టార్ట్ చేయించేసాయి నేను తర్వాత వాక్యం చెప్తా అని అతనికి ఇచ్చిన ఆడతను అంతా అతను స్టార్ట్ చేసి నేను అట్లనే కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నా ఇంత కూడా శక్తి వస్తలేదు నాకు చెప్పాలా ఎందుకంటే ఆ కుటుంబానికి ఏ వాక్యం పోలనో దేవునికి తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులు కానీ ఏ రోజు కూడా వాళ్ళ ఇంట్లో బల్ల విరవడలేదు అది ఫస్ట్ డే ఆ రోజు బల్ల విరవడం బెల్ల చెప్పిన పోయి తయారు చేయి ఆ తాటే లేకుంటే కొద్దిన నాకు ఎస్ట్ ఫాస్టింగ్ తయారనుకున్నా కానీ ఎందుకో నాకు తాళంపించింది దేవుని ఆత్మ ఎట్టి పరిస్థితిలో ఈరోజు ఇక్కడ బల్ల విరవాల్సిందే వీళ్ళ ఇంట్లో దాని తర్వాత బల్ల విచ్చినాక దాని తర్వాత వాక్యం ప్రకటించినాక ఆ ఫాస్టింగ్ రఫ్లీ వన్లాక్ ఏమో బ్రేక్ చేసినాం కానీ త్రీ థర్టీ వరకు కూడా మాకు లంచ్ లేదు అడవి అరేంజ్ చేయలేదు లంచ్ ఇంకా త్రీ ఒక హోటల్ తీసుకెళ్ళిండ్రు అక్కడ ఇట్లా ముద్ద నోట్లో పెట్టుకుంటే చేదు హై ఫీవర్ ఉంది ఒక టాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు తర్వాత ఓన్లీ పెరుగుతుంది దిండి నేను ఒక్క రౌండ్ లో క్లీనప్ చేసేసి త్వరగ్గా పోయి ఇంకా ఈవినింగ్ లో ఇంకొకరి ఇంటికి పోవాలా ప్రేయర్ గిట్ ఇంకా అది విజయవాడ పోవాలా గుంటూరు నుంచి సో ఇంకా ఆ త్రీ థర్టీ తర్వాత లంచ్ అయిపోయినాక ఆ రూమ్ లో పండుకుంటే కంప్లీట్ గా నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు ఏ ప్రపంచాలకు వెళ్ళిపోయినా తెలియదు ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోయింది నా లైఫ్ అసలు ఈ లోకంలోనే నేను లేదు అప్పుడు నాకు ఓపెన్ అప్ రకరకాల డైమెన్షన్స్ ఆత్మీయ ప్రపంచాలలో రకరకాల ఓపెన్ అయిపోయినాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళు మూసుకుంటే రకరకాల డివిజన్స్ ఆరంభం అయిపోయినాయి ఒకప్పుడు వచ్చేది నాకు రకరకాల విజన్స్ కళలు కానీ ఇప్పుడు ఎక్కువ వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి వాటిని పక్కన పెట్టినాం కానీ ఆ సాటర్డే నైట్ తర్వాత నెక్స్ట్ డే నుంచి కళ్ళు మూస్తే ప్రార్థన చేస్తే టోటలీ డిఫరెంట్ లోకాలకు వెళ్ళిపోతున్నా రకరకాల జీవులు వెంటాడుతున్నాయి నిన్న రాత్రి నుంచి కొత్త రకపు జీవాలు నేను ఎప్పుడు లైఫ్ లో వెంటాడుతున్నాయి బహు భయంకరంగా జీవరాశి అంటే నేను ఏ ప్రపంచంలోనూ స్టెప్ చేసాను ఆల్రెడీ అడుగు పెట్టినాను టోటల్లీ మారిపోయిన భాషలు కూడా ఇంకా కంప్లీట్ డిఫరెంట్ టర్న్స్ అవి ఇంతకుముందు నాకు లైఫ్ లో లేవు ఆ టంగ్స్ ఇయర్స్ అయిపోయిన టంగ్స్ లో మాట్లాడే కానీ ఈ టంగ్స్ నేను ఎప్పుడు నేను వినలేదు నా ఆ టంగ్స్ ఓపెన్ ఫైవ్ ఉంటే రకరకాల విజన్ స్టార్ట్ అయిపోయినాయి నా లైఫ్ లో సో నాకు అప్పుడు పిలుపు దేవుడు అంత కఠినమైన ఒక్కడే ఫాస్టింగ్ కే అంత భయంకరమైన స్థితులకి వెళ్ళిపోయాను నా పరిస్థితి ఎందుకంటే దేవుడు ఒక విషయం నాకు హెచ్చరించాడు అది మీకు చూపించిన ఆశపడతాను మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేయని ప్రయత్నిస్తా ఆయన మాట్లాడే దేవుడు ఆయన చూపించే దేవుడు కాబట్టి ఆయన ఏ రీతిగా మాట్లాడతాడు ఏ రీతిగా చూపిస్తాడు అనేది మనం నేర్చుకోవాలా కనిపెట్టాలా నువ్వు ఎంతసేపు మోకాలు బి ఉండగలవు నీ శక్తికి మించి గంట సేపు ఉండగలవా రెండు గంటలు ఉండగల మూడు గంటలు ఉండగలవా నాలుగు గంటలు ఉండగలవా ఆరు గంటలు ఉండగలవా ప్రతి దానికి కాస్ట్ ఉంటుంది లైఫ్ లో నువ్వు ఈ లోకంలో ఏది సంపాదించుకోవాలన్నా ఒకటి ఒకటి ఒకటి తప్పదు ఇక్కడ తెలంగాణ భాషలో మాట మాట్లాడతాం అవ్వ కావాలా బువ కావాలంటే కాదు ఏదన్నా ఒకటే కావాలి ఒకటి పొందుకోవాలంటే ఒకటి పోగొట్టుకోక తప్పదు నీ టైం ని నువ్వు ఎప్పుడు పోగొట్టుకో దాల్చలేదు నీ నీ టైంలో నువ్వు ఎంజాలనుకుంటున్నావు అదే రీతిగా దేవు నుంచి కూడా నేళ్లు పొందుకోవాలని పట్టున అట్లా కాదు నీ టైం ని సాక్రిఫైస్ చేయాలా ఉపాసం నిశాన్ని శరీర కోరికలను సాక్రిఫైస్ చేయాలా కాస్ట్ అంటాం దేన్ని దానికి కాస్ట్ ఉంటది ఆత్మీయ ప్రపంచంలో కూడా బిజినెస్ చేయాలంటే అంత ఈజీగా అది కాస్ట్ ఉంటే దానికి కూడా ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది ఎంతో నష్టపోవాల్సి వస్తుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ పొందాల్సి వస్తుంది దాని తర్వాత కాబట్టి గళితులు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని నేను మీకు చూడండి మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద గళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం గళితులు రాసిన పత్రిక యిదవ అధ్యాయము పదహారవ వచనం నుంచి చూడండి గలకి రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం చూడండి పదహార వచనం నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అంటే పరిశుద్ధాత్మ చేత ఎట్లా నడవబడాలా మనం ఎట్లా ఆయనకు ఒప్ప ఒక పిల్లవాడు తండ్రి చేయబట్టుకున్నట్లు తండ్రిని తీసుకెళ్లినట్లు నడవడం అటుపైన వారం మనం దేవునితో ఎట్లా నడవాలా అని హానోకు జీవితం నుంచి నేర్చుకున్నాం ఎందుకంటే ఆయన స్పెషల్ ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ అంటే హానోపు బైబిల్ అంతట్లు చాలా మంది పడిపోయినట్లు చూస్తాం ప్రతి ఒక్కరు పడిపోయినట్లు చూస్తాం కదా సరే అపోకాలం అంటే కృత నిబంధనకు వచ్చినాక పడిపోయిన కేసులనే మనకు చాలా మటుకు తెలియవు అపోకాలను చూస్తాం మనము దాని పౌలు చెప్తాడు తనతో పాటు ఉన్నవాళ్ళు తనతో పాటు సేవ చేసిన వాళ్ళు ఎట్లా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు కొంతమంది ఆయనకి ఎట్లా తిరుగుబాటుతనం చేసి చర్చస్ని ఎట్లా చెడగొట్టిండ్రు ఈయనకి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడినరు అవన్నీ చెప్తాడు ఆమె ఆయన పోయి విన్నాడా చూడండి దేవుడు అన్ని నీకు చూపిస్తాడు కానీ ఎందుకు చూపిస్తాడు సార్ నువ్వు పై కొట్టడం అని కాదు నిన్ను పరిచయం చేరకు నీకు సహనం ఉందా నీ పరిచయంలో వారు నేను తృణీకరించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎట్లా వాళ్ళని సహించగలవు ఇదే కదా తండ్రి కూడా అంటే తండ్రి ఎవరైనా పరిధిస్తారు కదా వాళ్ళ పిల్లలే కాబట్టి బట్ సేవకుడు కూడా అంతే ప్రతి తన పిల్లల లాగా ఆ అటువంటి తల తాత్పర్యం కలిగ కలగకపోతే వాడు సేవకు పనికిరాడు సేవ చేయలేదు తప్పు చేసిన పిల్లలని చంపుకుంటాడు తండ్రి చంపుకోడు కదా అందుకే ప్రేమ దేవుడు ప్రేమ గనుక అని మనం వాక్యం జానిస్తాం కాబట్టి చూడండి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల్లా ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు అంటే ధర్మశాస్త్రానికి మీరు బానిసలు కారు గతంలో నేను చాలా కాలం కిందట నీకు ఎందుకు ఇస్రాల్ ప్రజలు ధర్మశాస్త్రానికి బానిసగా కావాల్సి వచ్చింది బంగారు దృఢం చేసుకున్నందుకు అని నేను నేను ఎందుకంటే వాళ్ళు ఆ రోజు దేవునితో ఉడంబడికబడినరు మేము మిమ్మల్ని సేవిస్తాం మీ ఆజ్ఞలనే పాటిస్తాం కానీ మోసతో దేవుడు అన్నాడు వాళ్ళు ఏ రోజైతే ఈ ఆగ్ఞాన్ని వల్లంఘిస్తారో వాళ్ళందరు చచ్చిన వారన్నాడు ఆ రోజు అందరు చనిపోవాలా కానీ మోసే అన్నాడు సాక్ష్యం పోగొట్టుకుంటాం మేము ఈ దేవుడు ఇటువంటి వాడా నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు మనుషులు కాబట్టి ప్రభు వారిని క్షమించాలంటే క్షమిస్తా కండిషన్ ఏం తెలుసా వాళ్ళ జీవితాంతం బాధిస్తే ఎలాగుండాల ధర్మశాస్త్రం క్రింద అనుదినము బలు అర్పించాలా శుద్ధీకరణ ఆచరణ చేసుకోవాలా వాళ్ళు ఎంత మైలబడినా వాళ్ళు రేపటి దినం వరకు రేపు సాయంత్రం వార్కు శుద్ధీకరించుకొని ఊరి చివరి చివర ఉండాల బయట ఉండాలా వాళ్ళ లోపల రావద్దు అనుదిన బలు ఎట్లా అర్పించాలా ఎన్ని వందలు వేల జీవ జీవులని వాళ్ళు అర్పించాల్సి వస్తుంది అవి గొర్రెలే గాని మేకలే గాని ఆవులే ఎద్దులే గాని కొన్ని వేలల్లో అర్పించాల్సి వస్తుంది మానసత్వం అంటే అదే అర్పించకపోతే శిక్ష దేవుడు ఉగ్రత శత్రుని రే రేకెత్తిస్తాడు శత్రువు వచ్చి మనం అలా కొట్టుకొని పోతారు పిల్లల్ని వాళ్ళ భార్యలని పిల్లలందరినీ వాళ్ళ ఆసనం పోతారు దోసుకొని పోతారు ఆ విధానం అది కాబట్టి రక్షింపబడ్డ వారు ఆత్మచేత నడిపింపబడకపోతే వాళ్ళు ఆటోమేటిక్ గా ధర్మశాస్త్రానికి లోనవుతారు బానిసలేపోతారు అందుకు మనము పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ ప్రకటిస్తున్నాం పరిశుద్ధాత్మ చేత నడిపింపు పొందకపోతే నువ్వు ఆటోమేటిక్ గా ధర్మశాస్త్రానికి లోనైపోతావు అప్పుడేమైతే తెలుసా నీలో శరీర కార్యములు అన్ని స్పష్టమైపోతాయి సరే ఇవి ఎన్నిసార్లు మీరు ధ్యానించినారు చెప్పండి జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహాలన్న అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు బేదలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరిత కూడిన ఆటపాటలు ఒక్కొక్క దానికి అర్థం నేను గతంలో చూపించిన ఒక రికార్డింగ్ లో ఇవన్నీ దురాత్మలు ఇవి దురాత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నువ్వు తృణీకరిస్తావో పాయింట్ నెంబర్ టూ పాయింట్ నంబర్ వన్ పరిశుద్ధాత్మని ఆహ్వానించకపోతే నువ్వు బాణిసత్వంలో ఉంటావు బాణిసత్వంలో ఈ బలహీనతలుంటాయి సరే జ్ఞాత్మకి ఈ లిస్ట్ రాసుకోండి లిస్ట్ రాసుకొని వీటి అర్థాలు తెలుసుకున్నాక నాలో ఈ లిస్టులో ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు ఛాలెంజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు నేను ఛాలెంజ్ చేసింది అసలు నాకు అవసరం లేదు ఎవరిని ఛాలెంజ్ చేయడానికి మిమ్మల్ని మీరే ఛాలెంజ్ చేసుకోండి ఇందులో లేనివేంది నీ లైఫ్ ఏవి ప్రతిదీగా అనిపిస్తుంది నీ లైఫ్ చెక్ చేసుకో ప్రతిదిగా అనిపిస్తుంది అంత బలహీనమైంది ఈ శరీరం ఈ శరీరాన్ని నువ్వు నలుగగొట్టుకోవాలంటే ప్రతిరోజు ఆయనకి విధేత చూపిస్తూ ప్రార్థనలో మెలకువగా ఉండడం నేర్చుకోవాలి ఎల్లప్పుడూ పరిశుధాత్మ ఎందు ఆనందించడం నేర్చుకోవాలా అట్లా ఆనందించాలంటే నీకు పరశురాత్మ నడిపింపు ఉండాలి దేవుడు అంటే ఆసేపులు వస్తుంది అంటే పరశుదాత్మ వస్తేనే లేకుంటే నువ్వు చేయలేవు ఎంతసేపు కూడా మొక్కలుండలేవు ఉపాసలుండలేవు అసాధ్యం అన్నట్టు నోట్ల మాట రా గొంత వాపు ఉంటే వాక్యం చెప్పే టైంకి నిల్లబడగానే ఎక్కడ శక్తి నాకు వచ్చేసి వాక్యం కూడా గంభీరంగా శబ్దం వాయిస్ నోట్లకెళ్ళి వచ్చేసింది అంత అయిపోయింది మళ్ళీ వాక్యాంగానే మళ్ళా యథావిధిగా సన్నబడింది చల్లబడింది శరీరం నీరసం వాయిస్ బంద్ ఆయన పని కోరిక ఏర్పరచుకున్నాడు దాని తర్వాత సిద్ధపరచుకుంటాడు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి ఈ వాక్యం ద్వారా శరీరము అంటే మన పాత స్వభావం పాత స్వభావం అంటే పాత కోరికలే అవి మళ్ళా తిరిగి వెంటాడుతుంటే ఎందుకో తెలుసా అవన్నీ ఒకప్పుడు దురాత్మలు నువ్వు రక్షింపబడినప్పుడు అవి విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి అవి వెళ్ళిపోయి ఎక్కడ వాటికి తెలియక తిరిగి వస్తున్నాయి నీ వాటికి నువ్వు డోర్స్ క్లోజ్ చేయకపోతే అవి వచ్చినాయి అంటే చెడ్డ వాటిని బట్టుకొస్తాయని ఎన్నిసార్లు మనం ధ్యానిస్తుంటాం ఒక దురాత్మ విడిచిపెట్టిపోతే అవి తిరిగి వచ్చినప్పుడు మరీ ఏడు చెడ్డ ఆత్మలను పట్టుకొస్తాయి అంటే దానికంటే చెడ్డయ్య అవి ఒకసారి నేను చూపిస్తున్న హానుక గ్రంథంలో వాక్యాలలో లూసిఫర్ కంటే కఠినుడు వాడు ఇంకొక దురాత్మ అని పేరు చెప్పాను ఇప్పుడు నేను కటిక బిలంలో బంధించి పెట్టిండు మికయల్ వాడే మనుషులను చెడగొట్టింది ఆ రెచ్చగొట్టింది ఆ దేవుడు తలు మనుషులను పెండ్లి చేసుకొనిలాగా రెచ్చగొట్టింది వాడు అందుకు కటిక బిలంలో దేవుడు బంధించి పెట్టింది అనేసి ఆ హానుక గ్రంథంలో బైబిల్ లో కనిపించేది ఆ పేరు కూడా ఉండదు ఆ దేవుడు తప్పంటే వాళ్ళు రాయలేదు ఆ పేరు కావాలని రాయలేదు దేవుడు నో వాళ్ళు చెప్పాలి మోస ఆ పేరు రాయమని రాయలేదు అందుకని ఏం కూడా మీకు చెప్తలే కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపింపడాలంటే నీలో ఈ ఏ ఈ శరీర కార్యాలు కనిపించని కనిపించదు ఎందుకు అంటే దేవుని ఆత్మకి నీ ఆత్మకి సంబంధం ఏర్పరచుకోవాలా కానీ నీ ఆత్మ నీ శరంతో ముడిపడింది కదా నీ ఆత్మ ఆ దేవుని ఆత్మతో కలుసుకోవాలని ఆశపడతా ఉంటుంది ఎందుకంటే దానికి తెలుసు కాబట్టి జీవాత్మ ఎట్లా జీవితమై జీవింపజేయబడింది అంటే దేవుడు నాశగాల తన జీవాన్ని ఊరిండు కాబట్టి లేకపోతే నువ్వు జీవాత్మ కానీ ఈ జీవాత్మ శరీరానికి అంటుకుంది నన్ను అనవసరంగా శరీరంలో బలసిన దేవా దేవాని బాధపడతా ఉంటుంది అది అది విరోధం అందుకే మన శరీరమే మన శత్రువు ఎన్నిసార్లు దేవుడి వాక్యం ప్రకారం మనతో మాట్లాడేది నీ శరీరమే నీ శత్రువు దాన్ని అదుపులోకి పెట్టుకోవాలంటే ఆత్మకి నువ్వు ఆత్మకి పర్మిషన్ ఇవ్వాలా వర్షుధాత్మ నన్ను తీసుకో నీ కంట్రోల్లోకి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే దళిత రాష్ట్ర పత్రికలో ఎవరైతే ఆత్మని బట్టి నడుస్తారో వారు శరీర కోరికలను నెరవేర్చరు ఏందా శరీర కోరికలు ఒక వ్యక్తిని నువ్వు ఎట్లా ద్వేషించగలవు ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడగలవు ఒక వ్యక్తిని చూసినప్పుడు నీకెందుకు మోహపు తలంపులు వస్తాయి అంటే ఆ వ్యక్తి దేవుని స్వరూపంలో చేయబడిన వాడు చేయబడినది అని నువ్వు ఎప్పుడు గ్రహించలే ఒక వ్యక్తికి అన్యాయం చేయాలా మోసం చేయాలా అని తలంపులు కలిగినప్పుడు ఈ విషయాన్ని నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేవు ప్రతి మనిషి ఆయన స్వరూపంలో తయారు కదా సృష్టించబడ్డవాడు కదా అంటే దేవుని యొక్క ఇమేజ్ కదా ఒక మూర్తి కదా కాబట్టి ఎట్లా మనం మోసం చేయగలం ఎట్లా తప్పుగా ఆలోచించగలం అది శాపం శపితమైంది అందుకు నీకు పరశురాత్మ అవసరం ఈ పరశుదాత్మ ఉన్నప్పుడు ప్రతిక్షణం నేను హెచ్చరిస్తూనే ఉంటాడు అట్లా కాదు ఇట్లా కాదు అట్లా కాదు ఈ రీతిగా ఆ రీతిగా బో హెచ్చరిస్తా ఉంటాడు ఫస్ట్ పరశుదాత్మ తలంపు ఇంటికి రాగానే సిద్ధపడు ప్రార్థనకి దాని తర్వాత బైబుల్ ఆలదని కానీ ల్యాప్టాప్స్ పెట్టుకొని మొబైల్ ఫోన్స్ పెట్టుకొని అది దుష్టిని ప్లాన్ అన్నట్టు సెకండ్ సెకండ్ థాట్ ఫస్ట్ థాట్ పరశుధాత్మడిస్తాడు సెకండ్ థాట్ దుష్టి నుంచి వస్తుంది నువ్వు రెండింటి మధ్యలో చిక్కబడ్డావు ఫస్ట్ థాట్ ఆత్మానుసారమైంది సెకండ్ థాట్ శరీరానుసారమైంది చెప్పండి దేనికి ప్రాణిస్తాం అదే టైం కి నీకు టీ కాఫీనో ఏదో సం స్నాక్స్ వస్తాయి అవి తిన్నాక ఇంకా శరీరం జీవించరీరం అంటే ఓ కంఫర్టబుల్ లేదు డోఫోమీన్ లెవెల్స్ అంటాం బ్రెయిన్ లో డోఫోమీన్ లెవెల్స్ పెడితే ఎక్కడిని సంతోషం వస్తుంటది హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది మంచి తిండే కొద్దీ హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది కాబట్టి మనము తిండిలో హ్యాపీనెస్ ని వెతుక్కుంటున్నాం కానీ పరిశుధాత్మలో హ్యాపీనెస్ ని వెతుక్కోవాలంటే తిండిని పక్కకు పెట్టాలా శరీరాన్ని బహుగా ఆ అప్పుడు ఆ ఆత్మను బట్టి నడుస్తావు కానీ శరాన్ని బట్టి నడవవు శరీర కోరికలు తీర్చుకోవు అన్నట్టు శరానికి ఉంటే కోరికలు ఎక్కడెక్కడో తిరగాల తినాలా త్రాగాల చూపించాలా కొంచెం కాలమే లేదు దాని తర్వాత మళ్ళీ దేవత గిరుతానులే అంటే అన్న అయితే కొట్టేస్తే దుష్టుడు నిన్ను మనకు తెలుసు మత ఐదవ దేనిలో ఆ ఉపమానరీతిగా మాట్లాడుతుంటాడు ద్వేషం కోపం ఒక ఒక వ్యక్తిని నువ్వు నీ హృదయంలో ద్వేషించినప్పుడు నువ్వు అప్పుడే వాడిని హత్య చేసిన వాడు అంటాడు నరహంతకం చేపిన అంటాడు ఎందుకు కోపం అనేది ఏం చేస్తుంది ప్రతీకారం తీర్చుకోవాలని తపన వస్తూ కోపం అనేది ఒక దురాత్మ అని నేను చూపించిన గతంలో ప్రతీ ఆత్మ కొన్ని లక్షల ఆత్మలు ఉన్నాయి నేను ఒక లిస్ట్ చూసి ఒక ఒక లిస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక లిస్ట్ యాడ్ చేసిన నీ భావోద్రేకాలు ఎన్ని రకాలు అంటే సెవెంటీ టూ టైప్స్ ఉన్నాయి ఏ బుక్ లాగా మీకు ఏ రికార్డింగ్స్ లాగా అనిపించా నేను చెప్పలేదు గా అని నేనే ఐడెంటిఫై చేసుకుని రాసుకున్నా సెవెంటీ ప్రతి ఒక్కడి హృదయం ప్రతి ఒక్కడి శరీరంలో సెవెంటీ ఎమోషన్స్ ప్యాక్ అయి ఉన్నాయి కోపము ద్వేషము పగ ఈర్ష కుళ్ళు కుట్ర ఇటువన్నీ కలిపితే డెబ్బై రెండు అంటే నీలో ఆల్రెడీ డెబ్బై రెండు దయాలున్నాయి అంటే అందరి తృణీకరిస్తుంది ఈ బోధన గ్యారెంటీగా నేను చెప్తా ఒక విశ్వాస జీవితంలో ఇన్ని రకాల ఆత్మలు కూర్చున్నాయి అంటే ఎవరు నమ్మాడు సేనావాణిలో ఏడు వందల ఆత్మాలు ఉన్నాయంటే అవి నమ్ముతారు నేను ఎప్పుడు ఎవరు చెప్పలేదు ఆ విషయం వాడికి ఎక్కడి నుంచి వచ్చినా ఏడు ఆత్మలు వరని చెప్పగలరా పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటేనే నీకు అవి గ్రహించగలవు ఎవరు ఏని ప్రశ్నలు వేయాలా ఎవరు అడగని రీతిగా ప్రభును అడగాల ఆయన కూడా ఇంతకు ముందు రెండు సంవత్సరాలు గాని ఏడు సంవత్సరాలు గాని ఏ పురాతనమైన భక్తుడు కాని అపోసలు గాని గర్వంతో చెప్పాల్సిన విషయం కాదు ఆసక్తిత్వం పరిశుద్ధాత్మ ఎందలే ఆసక్తితో వాళ్ళు ఎవరు తెలుసుకుని విషయం నేను తెలుసుకోవాల ప్రభు వారు ఎవరు చూడని నేను చూడగల నీ చేతిలో నన్ను ఒక ఆయుధంగా వాడు ఎటువంటి ఆయుధం పాత నిబంధన కాలంలో ఎవరు అటువంటి ఆయుధంగా మారట్లేదు కొత్త ఇంతవరకు ఈ కాలం వరకు ఎవరు లేని విధంగా నన్ను ఒక ఆయుధంగా వాడుకో ప్రభు అని ప్రార్థన చేయగలవా నేను ఫస్ట్ ప్రార్థన చేసిన నెక్స్ట్ నువ్వే ఎందుకంటే ఫస్ట్ నాకు వచ్చింది ఐడియా నేను ఇప్పుడు చెప్పకపోయింటే నీకు ఎప్పటికీ రాకపోయేది ఐడియా నువ్వు జస్ట్ ఆర్డినరీ పర్సన్ లాగానే ఉండిపోతుంటే మీ లైఫ్లో అట్లా కాదు ఆయన కొరకు ఉన్నతమైన తలంపులు కలిగి ఉండాలా ఉన్నతమైన పనులు ఆరంభించాలని నేర్చుకోవాలి అది మన పరిచర్య ట్రెడిషనల్ గా చర్చలు కట్టుకొని పేర్లు పెట్టుకొని ఇంటర్నెట్లు వెబ్సైట్లు యూట్యూబ్ అవి కాదు సేవ ఒకనొక దిన్న మీరు పర్లోకపోయినప్పుడు ఆశ్చర్యపోతుంది తెలుసా ఏ వెబ్సైట్లు లేనివాడు ఏ టీవీ ప్రోగ్రామ్ లేనోడు ఏ యూట్యూబ్ ఛానల్ అయినవాడు భక్తులందరూ కనిపిస్తారు అక్కడి నీ కాలంలో ఇప్పుడు అప్పుడు కదా నీ కష్టా తప్పటి కూడా ఆలస్యం కదా నీ శరీర క్రియల మీద నువ్వు విజయం పొందడం నేర్చుకోవాలా ఎవరిని ద్వేషిస్తేవో క్షమించడం నేర్చుకోవాలా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతావో క్షమాపణ కోరుకోవాలి దేని విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో దాని విషయంలో నువ్వు బలం పొందుకోవడం నేర్చుకోవాలా అది ప్రభు యొక్క విధానం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శరీర కోరికలను నెరవేర్చడం కొరకు మీరు ఆసక్తి చూపించద్దు ఇక మీదట ఎందుకంటే నాకు ఆల్రెడీ రిలీజ్ అయిందని మీకు చెప్పేసిన కూడా ఇంకొక మేజర్ డిసీజ్ రాబోతుంది ప్రపంచంలో ప్లేగ్ దాన్ని తప్పించుకోవడం చాలా కష్టం అందరికి అప్పుడెప్పుడో తప్పించుకున్నాం కాబట్టి ఎప్పుడు కూడా తప్పించుకుంటామని అంటే ధీమా దాన్ని అది పట్టిన వారిని విడిపించాలని వీసారి అటువంటి గిఫ్ట్ నీకు కావాలా కాబట్టి ప్రేమను చూపించాలా నీ బోధలో ప్రేమ కనిపించాలా ఎవరు కూడా దానికి ఆహుతి కాకుండా ప్రయత్నించాలా కాబట్టి ఒక విషయం పరిశుద్ధాత్మ చేత ననిపింపబొందా అంటే ప్రతిరోజు అతడు నీతో పాటు ఉన్న అనుభవంలోనికి నువ్వు పోవడం నేర్చుకోవాలా అతనితో సంభాషిస్తాడు నీ పక్కనే ఉన్నాడు అన్నట్టు అతనితో సంభాషించడం నేర్చుకోవాలా ఎందుకంటే పరిశుద్ధాత్మడు చాలా డెలికేట్ పర్సన్ చాలా డెలికేట్ పర్సన్ అతన్ని ఇంత డిస్టర్బ్ చేసినా నువ్వు నీ చాలా దూరం వెళ్ళిపోతాడు మళ్ళా అందుకే నీ నోట్ల పిచ్చి పిచ్చి మాటలు రావద్దు జోక్స్ కట్ చేయొద్దు నేను ఎన్నిసార్లు చెప్పిన గతంలో ఈ జోక్స్ చేసేవాళ్ళు వినడానికి బాగా ఎంజాయ్ చేస్తారు కానీ జోక్స్ చేయడం అనేది సాతాను గుణగణం అనే రోజు పరిచిన ఎట్లా అంటే ప్రతి జోక్ లో ఒక మనిషిని కించపరచడమే ఉంటుంది గ్యారంటీగా ఒక మనిషిని కించపరిచని జోక్ ఇంతవరకు పుట్టలేదు కాబట్టి మనం జోక్స్ చేసే వాళ్ళం కా సేవ సీరియస్ గా ఉంటుంది నాతో పాటు పరిచయాలు చాలా మంది జోక్స్ చేస్తూ ఉంటారు ఆడలో పోతేటప్పుడు కూడా బాగా జోక్స్ చేసి ఉంటారు కానీ నేను సీరియస్ గానే ఉంటాను నాకు తెలుసు నేను నవ్వినంటే నన్ను ఒక డోర్ ఓపెన్ చేసినే అవి వచ్చేస్తే నాల్లోకి హెచ్చరించెప్పనే మనం అంతకంటే మనం ఏం చేయలేం కదా యూహానుసు వార్త జా సరే యూహానుసువార్త పదహారో అధ్యాయం నేను దాన్ని షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను మీతో సువార్త యువన్సు వార్త పదహారవ అధ్యాయము సారీ పద్నాలుగవ అధ్యాయన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచన మీరు నేను తండ్రిని వేడుకొద్దును పాయింట్ నెంబర్ వన్ తన బిడ్డలు ఈ లోకంలో జీవించాలంటే వారికి తప్పక వేరొక ఆగ్రకరత అవసరం కాబట్టి తండ్రిని వేడుకుంటా అంటున్నాడు ఒక సీక్రెట్ నేర్పిస్తుండడు పరశుద్ధాత్మ నీ దగ్గరికి రావాలంటే తండ్రిని వేడుకోవాలా కానీ ఎట్లా వేడుకోవాలా ఏసు క్రీస్తు నమ్మం నామము పనికి రాదు అంటే మీరు ఇది తప్పుడు బోధ అంటారు అప్పుడు నేను నిన్ను రుజువుపరుస్తాను అడుగుతాను నువ్వు ఏసునామున ప్రార్థించినావు నీ కష్టాలు పోయినాయా నువ్వు ఏ ప్రార్థన చేసినావు నీ అవసతులు తీరినాయా ఎందుకు తీరలేదంటే నేను చెప్తున్నా ఏసునామము వ్యర్థంగా వాడినాం కుత్త ఏసునామం వాడితే పనికి రాదు పరిశుద్ధాత్మ లేకుండా నామము పనికి రాదు ఎవరన్నా ఏమని అనుకోని నన్ను అది నేను చెప్పాలా ఎందుకంటే అది నామంగా ఉండే భారం కాబట్టి మన ప్రభు ఏ నేను తండ్రిని వేడుకొందను మీ యుద్ధ ఎల్లప్పుడూ చూడండి ఎల్లప్పుడంటే ఏం చెప్పండి ఏ రోజైతే నువ్వు రక్షణ పొంది భప్సం పొంది బయటకు వచ్చినావో ఎవరిదాన్ని ఒడ్డుకి ఆ మీద పరశురాత్మ అభిషేకం జరుగుతుంది ఆ రోజు మొదలుకొని నీ జీవితాంతం ఈ లోకంలో ఉన్నంత వరకు ఎందుకంటే పరలోకం పోయినాక నీకు అవసరం ఉండదు కాబట్టి ఈ లోకంలో ఎందుకంటే ఈ లోకంలో ఎట్లా నడవాలా లేదు నాకు విశ్వాసం ఉంది మంచిదే కానీ అంచలంచెలు ఎదగాలంటే ఆత్మ అవసరం ఎందుకంటే విశ్వాసము ఆత్మ ఇచ్చే వరం అని కొరిద్దపత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు మొదటి పత్రికలో అదొక వరం తొమ్మిది వరాలలో అదొక వరం వాళ్ళందరికి ఎందుకు వరం ఆ వరం ఉంటే ఖచ్చితంగా నీ పరిచర్య ఎక్కడికో ఎదిగిపోయాడు ఎంతో మంది రక్షణకు నీ పరిచర్యలో ఎంతమంది అద్భుతాలు చేసేవారు వాళ్ళ జీవితాల్లో కాబట్టి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటక్కై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించాను అంటే నిన్ను సత్యంలోనికి నడిపించేవారు సత్య స్వరూపి అంటే ఇతను ఇంత కూడా అబద్ధం అందుకు నాకు పర్శుదాత్మ అవసరం నా బోధలో తప్పుడు బోధ ఉండకుండాలంటే అబద్ధ ప్రవచనాలు నాలో ఉండొద్దు అంటే నాకు సత్యస్వరూపి అవసరం నేను నా అదే అడుగుతాను నాకు సత్య స్వరూపి ఉంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు మళ్ళీ చేస్తున్నా ప్రభే ఆత్మ కాబట్టి ఏసు ప్రభు నీలో ఉండాలంటే పర్శుద్ధాత్మ ఉంటాడు అక్కడ చాలా సంకల్పోగొట్టుకునే అవకాశం ఆయన అంటే నేను మీకు ఏమనంటున్నాడు నేను తండ్రిని వేళికొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకు ఆయన వేరే ఒక ఆదరణ అనగా సత్య ఆత్మను మీకు అనుగ్రహించను వాగ్దానం ప్రామిస్ తర్వాత చూడండి పదలవచనం లోకము ఆయనను ఆయనను చూడద్దు ఎందుకు అది శరీరం కాబట్టి లోకం అంటే శరీరం ఆయనను ఎరగదు శరీరం ఉన్న వాళ్ళు ఎప్పుడు పరసాత్మను ఎరగారు చూడరు పాయింట్ పాయింట్స్ ఏం చెప్తాడు వాళ్ళు అంటే నీలో మత్సరము అసూయ కుళ్ళు ద్వేషము పగ ముఖ్యంగా మన బలహీనత వేసి దారణ పైకొకటి ఒకటి అది ఒక్కటి వదిలేసుకోవాలా మెయిన్ తర్వాత తక్కిన మాయమైపోతాయి వేషధారణ అంత డేంజర్ ఆత్మ ఈ సృష్టిలో ఏది లేదు అవన్నీ ఆత్మలు సైతానికి పోయి విధేత చూపించి లూసిఫర్ కింద ఇప్పుడు అవి పనిచేస్తున్నాయి గాని అవన్నీ ఎప్పుడైతే ఆదమలు పాపం చేసినారో అవన్నీ ఒక్కసారి బయటకు వచ్చేసినాయి ఎక్కడి నుంచి వచ్చేసినాయి నీళ్ళ నుంచి వచ్చేసినాయి ఎక్కడున్నా అసలు వాటికి జీవమే లేకుండే ఈ మనిషి చేసిన పాపం వలన లేని జీవరాశులన్నీ బయటికి బట్టుకు వచ్చేసినాయి మనుషులకి విరుద్ధంగా అది ఒక కోపం దేవుని కోపం అంత డేంజర్ ఉంటది ఆయన ప్రేమతో మనిషిని పుట్టించి కానీ మనిషి పాపలు పడిపోయినప్పుడు ఆయన కోపం రగులుకుంది ఆ కోపానికి ఏమేం జీవరాశులు బయటకు వచ్చేసినాయో మనుషులకి వ్యతిరేకంగా సమస్త సృష్టి మీద ఆదమ వాళ్ళకి అధికారం పాపం ఏం చేసిందంటే సమస్త సృష్టిని తారుమారు చేసి ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోయింది అంత వరకు వైరస్ ఎస్ బ్యాక్టీరియా లేవు ఎప్పుడైతే వీళ్ళు పాపం చేసిండ్రో మొత్తం గాలి అంతా వైరస్ బ్యాక్టీరియాలతో నిండిపోయింది నీకు ప్యూర్ ఆక్సిజన్ లేదు ఈరోజు ఇంటర్నెట్ లో గుర్తి చూడండి ఎంత ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది ఆక్సిజన్ హండ్రెడ్ ఆక్సిజన్ కూడా మనం గెలిచలేం హండ్రెడ్ ఆక్సిజన్ కూడా పాయిజన్ మనకి కానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోయినాయి ఇంకా రకరకాల పాయిజనస్ గ్యాసెస్ పెరిగిపోయినాయి వైరస్లు బాక్టీరియాలు వెళ్ళిపోయినాయి నీ లంగ్స్ లో ప్యూర్ ఆక్సిజన్ పోతలేదు శరీరం అంతా గట్టిగా ఉండలేకపోతున్నావు యవనంగా చురుకుగా ఉండలేకపోతున్నావు లేజినెస్ వచ్చేసి లైఫ్ లో నీ డైజెస్టివ్ సిస్టమ్ సరిగా పనిచేసలేదు నీకు ఊపిరి సరిగ్గా పెంచలేవు నువ్వు ఏది సరిగా బరువులు మొయ్యలేవు అటుకున్న స్థితికి ఎందుకంటే మొత్తం పాప ఇంత పరిణామం ఎంత డేంజరస్ అంటే వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది ఆ పొల్యూటెడ్ వాటర్ అంటే ప్రకృతి సహజమైన పొల్యూషన్ వచ్చి నేను స్పిరిచువల్ లేయర్ వాటర్ పొల్యూట్ అయిపోయింది అట్లయిపోయి దాని ద్వారా ప్రతి రోగాలన్నీ శరీరాలు వచ్చేస్తున్నాయి వెజిటబుల్స్ తిన్నా వస్తాయి రోగాలు నేను చూసిన కాడికి చాలా మంది వెజిటేరియన్స్ కి హార్ట్ అటాక్ వచ్చినాయి నా లైఫ్ లో నేను చూసిన నాన్ వెజిటేరియన్స్ ఎందుకు రాలేదంటే నాన్ వెజ్ వస్తాయి హార్ట్అటాక్స్ వెజిటేబుల్స్ మంచి కదా భూమి నుంచి ఫ్రెష్ వచ్చినాయి కదంటే దాని సారమేంది దాని దాని ఆధారం ఏంది నీళ్లే నీళ్ళ పొల్యూట్ అయిపోయింది పాపభూరితన జీవితము నీళ్ళన్ని కలుషితం చేసేసినాయి ఆత్మీయ స్థితిలో దాంట్లో జీవరాశులన్నీ కొత్త రకాల జీవరాశులన్నీ బయటకు వచ్చేసినాయి పండ్లకు వాటి గురించి నేను మాట్లాడుతున్నా అవన్నీ మనుషులలో వచ్చి కూర్చొని ప్రయత్నిస్తున్నాయి ముఖ్యంగా యజబెల్ ఆత్మ నీళ్ళలో నుంచి దాగోను దేవత పిలిస్తీలు దాన్ని పూజించే వాళ్ళు దానికి బానిసలైపోయిన వాళ్ళు అమోనియులు అమోనీయులు వాటికి బానిసలైపోయిన వాళ్ళు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా జీవించిన వాళ్ళు వాళ్ళు అందు దీని వాళ్ళని కొట్టివేషం అంత డేంజరస్ ఆత్మలది ఆదమల పాపం వలన ఇప్పుడు ఈ సృష్టి మొత్తము ఎందుకు మూలుగుతుంది ఆదమోల పాపం చేయడం వలన దాన్ని ఎవరు విమోచించాలంటే చెప్పండి ఓన్లీ లక్ష మంది తేడా గొప్ప జన దేవుని బిడలంటాం కాని లక్ష నలభై దేవుని కుమారులమంటాం బిడ్డలకి కుమారులకి తేడా అదే బిడ్డలు యుద్ధానికి పోలేరు కుమారులు తప్ప బిడ్డలు యుద్ధానికి పోలేరు కుమారులే యుద్ధానికి పోతారు నువ్వు ఆత్మీయ ప్రపంచంలో అడుగుబెట్టి ఈ ఈ సృష్టికి విమోచన నువ్వు ప్రకటించాలా అది నీ నోట్ల నుంచి రావాలా కడుపులో నుంచి జీవజలం నది ఊటలు ప్రవేశించాలా బయటికి పరిశుద్ధాత్మ గురించి చెప్తుండ్రు పవ మన అక్కడ ఇక్కడ నుంచి రావాల్సింది ఏంటి జీవజల ఊటపు నదులు జీవజల నదులు నీళ్ళ నుంచి రావాలా అంటే పరిశుద్ధాత్మ నీళ్ళ నుంచి బయట రావాలంటే నువ్వు చెప్పే వాక్యాలను చెప్పే మాటలకి ఈ ఈ వాతావరణాలన్నీ శానిటైజ్ అయిపోవాలా నువ్వు ఎక్కడ అడుగు పెట్టి అక్కడ కొంతసేపు భాషలు ప్రారంభించేస్తే ఆ వాతావరణం అంతా శానిటైజ్ స్ప్రే చేయని లేదు ఈ నోట్ల నుంచి వచ్చే భాషల వరము మొత్తం దాన్ని క్లీన్ చేసి పడేసా అవన్నీ ప్రతి చీకటి శక్తులు పారిపోవాలా ఎక్కడన్నా పూర్వీకుల ఆత్మలు అక్కడ ఉంటే వాళ్ళ కట్టుకున్న స్థలాలు గోపురాలు అన్ని సీల్ అయిపోవాలా ఫ్రీజ్ అయిపోవాలా అప్పుడు ఆ వాతావరణంలో నువ్వు వాక్యం చెప్తేనే మనుషులు రక్షణ పొందుతారు లేకుంటే వాక్యం అంత గంభీరంగా చెప్పిన మేము అనుకుంటా అబ్బాయి ఎంత బాగా చెప్పిన వాక్యం మనిషి సంతోషంగా ఇంటికి కానీ ఎన్ని ఆత్మలు రక్షణకు వచ్చింది ఎంతమంది స్వస్థత పొందినరు ఎంతమంది తిరిగి సాక్ష్యస్తున్నారు అప్పుడు నీకు తెలుస్తుంది విష్ఫలమైపోయింది నా పిలుపుని నా ప్రయాసం అట్లా కాకుండా మనం ప్రార్థించాలంటే నీకు ఆత్మీయం నడిపి బహు ప్రాముఖ్యమైనది కాబట్టి ఇప్పుడు చూడండి లోకము ఆయన ఎరగదు పాయింట్ నెంబర్ వన్ శర్రా శరీరాను సరంగా వాళ్ళు ఎట్టి పసలు ఆయన రెండవదిగా ఆయనను చూడరు లోకము ఆయన చూడదు ఆయనను ఎరగదు మూడవదిగా అందుకు ఆయనను పొందలేదు ఆయని చూడాలా ఆయనని ఎదగాల ఆయనని పొందుకోవాలా పరిశుధాత్మని ఎట్లా చూస్తారు బ్రదర్ సిస్టర్స్ పెంతకొస్తున్నాడు పరిశుదాత్మను చూసిందా లేదా మనుషులు ఎట్లున్నాడు ఆయన బలమైన గాలి రూపకంగా వచ్చిండు పెద్ద శబ్దంతో వచ్చిండు అగ్ని రూపకంగా వచ్చిండు చూడగలరు మీరు కూడా యేశ్వరావు యువర్ధ నది తీరానికి వచ్చినప్పుడు బాప్తిజం తర్వాత పరిశుద్ధాత్ముడు పౌరము వల్లే అంటే తెల్లని మంచులాగా పైనుంచి ఇందుకు దిగి వస్తుంటే పౌరం వల్లే కనిపించండి కానీ పౌరం కాదు పౌరం ఫోటో పెట్టుకుంటారు కానీ పౌరం కాదు అది వలే అని ఉంది అక్కడ వాక్యం అండ్ కనిపిస్తాడు పరిశుద్ధాత్ముడు నీ చేయాలా ప్రయత్నం చేయాలా ఒక పాయింట్ నేను చెప్పాలి ఏంటంటే ఎన్ని గంటలు వర్షిప్ చేసినా ఎన్ని గంటలు భాషలలో ప్రార్థన చేసినా వాక్యం సపోర్ట్ లేకపోతే అవి ఓపెన్ కావు కాబట్టి వాక్యాన్ని ధ్యానించినాక నువ్వు భాషలలో ప్రార్థించడం నేర్చుకో అప్పుడే ఇవన్నీ ఓపెన్ అవుతాయి నీ లైఫ్ లో లేకపోతే ఏమవుతు అంటే ఈ లోకము ఎంత భయంకరమైందనేది దానికి మనం వినిపిస్తున్నాం కదా శరీర కార్యములు శరీర నియమంలు వాటిని నెరవేర్చడానికి రెచ్చగొడతా ఉంటాయి ఒక్కసారి మార్కెట్కి వెళ్ళిపోతే ఫినిష్ ని పని బైబుల్ అంత పక్కగా ఒక్కసారి షాప్ వెళ్ళిపో మార్కెట్ ఏదన్నా మాల్ షాపింగ్ మాల్ అన్ని మర్చిపోతావు మనిషి స్వతహాగానే వాడు మెటీరియలిస్ట్ అంటే వాడికి వస్తువులు అంటే వ్యామోహం ఎక్కువ ఏది చూసినా ఇంటి తెచ్చుకోవాలి పిల్లలని చూడండి పిల్లలని మీరు ఏదైనా షాప్కి తీసుకెళ్ళండి దాన్ని ఇది కొందాం అది కొందాం ఇదిగొందాం అది కొందాం అన్ని కొందాం అంటాడు నువ్వు ఎప్పుడు ఇవన్నీ ఇంటికి తీసుకొస్తే ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే ఈ వస్తువులు మనం ఎక్కడ పండుకుంటామా అది చెప్పిన పిల్లలకు చెప్పాం మనం వాడు చిన్నప్పటి నుంచే ఆ మెటలిస్టిక్ మెంటాలిటీ బిల్డప్ చేసేది ఎందుకంటే మన శరీరమే మెటీరియల్ కదా వీటిని నువ్వు ఎప్పుడు ఛేదించుకుంటావు విలువగల వస్తువులు నీ నుంచి ఉపేక్షించుకోగలవా అప్పుడే నీవు ఆత్మీయ స్వరూపిగా తయారవుతున్నావు అన్నట్టు నీలో ఏది విలువగల వస్తువు దాన్ని ఉపేక్షించుకోవడం నేర్చుకోవాలా వాళ్ళు ఎందుకు మళ్ళీ వాళ్ళ ఆస్తుల దర్శనం అమ్మేసి సేవకు వెళ్ళిపోయినరో వాళ్ళు అపోజల్ ఏ లెవెల్ కి ఎదిగిపోయినరో ఆత్మీయ నలభై దినాలు ఉపావాస ప్రార్థనలు వారిని ఎట్లా మార్చేసింది మీరు ఆయనను ఎరుగుదురు పాయింట్ నెంబర్ వన్ ఆయన మీతో కూడా నివసించిను పాయింట్ నెంబర్ టూ ఎక్కడ నివసించాను మీలో ఉండను పాయింట్ నెంబర్ త్రీ ఇది గ్రహించాలా చాలా జాగ్రత్తగా ఉండాలా మీరు ఆయనను ఎరుగుదురు అంటే ప్రతిక్షణమైన నాతో పాటు ఉండడానికి నాకు తెలుసు నీతో కూడా నివసిస్తున్నాడు ప్రతిక్షణం నువ్వు ఎక్కడ అడుగు అక్కడ నువ్వు ఇంట్లో ఉన్నా నువ్వు పడకగాదిలో ఉన్నా నువ్వు కిచెన్ లో నువ్వు ఉద్యోగ స్థలంలో నువ్వు కాన్షియస్ ఉండాలా నీలో ఉన్నాడు కాబట్టి నీతో మాట్లాడుతుంటాడు నేను నడిపిస్తుంటాడు నీ డ్రైవింగ్ సీట్ మీద అతను కూర్చుండు నువ్వు ఒక మోటార్ సైకిల్ అనుకో నువ్వు ఒక కార్ అనుకో నీ డ్రైవింగ్ సీట్ మీద అతను కూర్చున్నాడు అనుకో అతను నడిపిస్తుంటాడు క్లోజ్ చేస్తాను వాక్యాన్ని ఇప్పుడు చూడండి పాయింట్ పద్దెనిమిది వచ్చిన మిమ్మను అనాదలుగా అనాదలను విడువను రక్షింపబడినాక కూడా మనము అనాదలము అని చెప్తుంది వాక్యం నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా కాని మిమ్మల్ని నేను విడువను మీ ఎద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు చూడండి మీ ఎద్దకు వస్తానంటున్నాడు కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు అంటున్నాడు పరశురాత్మను చూచేదనంటున్నాడు ఇక్కడనేమో మీరు నన్ను చూడని అంటున్నారు కానీ మీ ఎద్దుకు వస్తానంటున్నాడు మిమ్మల్ని అనాథలుగా విడనంటున్నారు వీటిని నేను రివర్స్ అలర్లా చదివి చూడు ని మీరు ఎరగకుంటే పరిశుద్ధాత్ముడు మీలో నివసించకుంటే పరిశుద్ధాత్ముడు మీతో కూడా ఉండకపోతే మీరు అనాథలు పాయింట్ నెంబర్ వన్ అందుకు అనాథల పరిస్థితి తెలుసా ఏడుపు కష్టం వస్తే ంటది ఎవరు చెప్పుకోలో తెలియదు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తు ఉంటాం అనాథ అంటే ఏంటి ఆశ్రయం లేని వారు ఎవరు ఆశ్రయం లేదు అన్నట్టు అనాథ అంటే వాళ్ళని ఆదుకోండి నాదులు లేరు అన్నట్టు అంటే అర్థం చూడండి పంతొమ్మిది వర్షంలో మీరు నన్ను చూతురు నేను జీవించున్నాను గనుక మీరు జీవించరు నేను నా తండ్రి యొక్కను నేను నేను నా తండ్రి ఎందును మీరు నాయను నేను మీయందుని ఉన్నామని ఆ దినం నుదురు ఏ దినం జపండి చెప్పండి మోసం దినం ననా పరశుధాత్మ పొందుకున్న నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకున్న వాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల నా ప్రేమింపడును ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును మీరందరూ చూడగలరు పరిశుద్ధాత్ముని ప్రభు ఆత్మ ఏశ్వ చూసినవాడు పరుషు ఆత్మను చూసినవాడు అని వాక్యం హెచ్చరిస్తుంది మనకి ఇక్కడికి వాక్యాన్ని నేను క్లోజ్ చేస్తున్నా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలా అన్న వాక్యము మనకి ఆశీర్వదకరంగా లాగా ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి ప్రవ్వ నేను ఇంకా పరశుదాత్మ పొందుకోలేని స్థితిలో ఉంటే నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నేను ఇంకా ఎవరకైతే పరుశుధాత్మ అభిషేకం లేదో ప్రభా పరశుధాత్మ అభిషేకం ఉంటే దాన్ని ప్రత్యక్షత ఉండాలని కూడా వాక్యంగా చరిస్తుంది ఆయన పర్షుదాత్మ ప్రత్యక్షతలు నానా విధము లేని అవి పరశుధాత్మ తనంతటా తానే ఎవరికి ఏదవసరమో అది పంచిపెట్టదని వాక్యం ఉంది ప్రభా కాబట్టి అనేక వరలని ఆసక్తితో ఆపేక్షించమన్నారు విశేషంగా ప్రవచన వరం అన్నారు కాబట్టి ఈ ప్రత్యక్షతలు లేకపోతే సున్నాసంగా మనుషులు గుర్తించగలరు సైతాన్ కూడా గుర్తిస్తారు వీళ్ళ దగ్గర పరశుదాత్మ లేడం కాబట్టి ప్రభా సైతాన్ మీద మేము విజయం పొందాలంటే పరిశుధాత్మ నడిపింపు మాకు అవసరం పరిశుదాత్మ అభిషేకం అవసరం వింటున్న వారందరి జీవితంలో పరిశుధాత్మ కార్యం జరిగించండి వారిలో కపు జరిపించండి ప్రభావా సేవను పర్వతం ఎక్కదగ నాగనా వారిని పవిత్రమైన హస్తాలు ప్రభా శుద్ధమైన హృదయం అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం నీతిమంతులు తప్ప ఎవరు ఆ పర్వతమే పర్వతం ఎక్కలేరునైనా ఎక్కకపోతేనైనా గొర్రె పిల్లతో పాటు మేము నివసించలేము అక్కడ గొర్రె ఎక్కడికి వెళ్తే వారు అక్కడ వాక్యం హెచ్చరిస్తుందైనా మేము రీతి ఉండాలంటే ప్రవహమా అది అవసరం అయినా పశుధాత్మా నడిపింటున్నారు దయచేయండి మేము ఆత్మీయ ప్రపంచంలో అడుగుబెట్టాలా దుష్ట శక్తులను మా పూర్వీకుల నుంచి ఆటంకంగా ఉంటున్న ప్రతి చీకటి శక్తులని మేము కూలగొట్టాలా మా పూర్వీకులు కట్టిన ఆ యొక్క మేము ఆత్మీయ ప్రపంచంలో అడుగుపెట్టి పెట్టి వాటిని కోలగొట్టాలా ఎందుకంటే నీడలు నిజ స్వరూపాలు ఆత్మీయ ప్రపంచాల్లో ఉన్నాయి అక్కడ పోయి వాటిని కోలగొట్టి మా పూర్వీకులు చేసిన దుష్టశక్తులతోని ఒడంబరికలన్నింటినీ మేము ఓ ప్రవ్వాటిని తన్మల తెంపివేసాలా అవునైనా వాటి అన్నిటి ధృనీకరించాలా అట్లా మా కుటుంబాలను విమోచించుకోవాలా మా సంఘాలను విమోచించుకోవాలా మా మనుషులను విమోచించుకోవాలా బంధువులను విమోచించుకోవాలా పరిచరలను వాళ్ళందరినీ విమోచించుకోవాలా అటువంటి పరిచయలను నడిపించండి పరిశుద్ధాత్మచిత నడిపించుకు అనుగ్రహించమని రాత్రి అందరిని ముట్టండి స్వస్థపరచండి ఆటగాపరిచే ప్రతి చీకటి దురాత్మ శక్తులను గర్దిస్తున్నాం డిపార్ట్ ఫ్రం దిర్లైన్ హై కమాండ్ యూ గొప్ప తండ్రి ఎవరెవరి జీవితంలో ఇంకా తన మళ్ళీ రావాల్సిన మేలు డిలేసిన ప్రోవాటన్నిటిని ఓపెన్ అప్ చేయమని ప్రార్థిస్తున్నాం నేను ఒప్పుదేవా వారందరి జీవితంగా మీ అందరూ ఆనందం అను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రభు నెల్లా ప్రానందించాలని వాక్యం అటువంటి ఆనందం మీరు తప్ప ఇంకొవ్వరు ఇవ్వలేరు నేను అనుగ్రహించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోండి రాత్రి మంచిరిగారు దయచేయమని వేక్కుని లేచిన మన స్థితి నుంచి బిడలుగా అందరినీ లేవనెత్తామని ఏసుక్రీస్తు పరుషుద తండ్రి ఆమె మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడైండును గాక ఆమెన్ అందరికి ప్రేజాడు గుడ్ నైట్లాడ్